పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా ప్రభువు మా రక్షకుడువు మా విమోచకుడు ఉన్న దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులనైనా స్తోత్రములు ప్రభ ఈ దినమంతా ప్రవ్వనైనా మా యొక్క పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉండి నైనా పరిచర్యలో మీరు మాకు సహాయకులుగా ఉండి నడిపించి తిరిగి ఇంటికి క్షేమంగా నడిపించినందుకు దేవా నీకు వంద కృతజ్ఞతలు స్థుతులు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ గడ్ ఈ గత నైనా ఈ దినం వరకు దేవా తండ్రి నీ కృపలో దేవా మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభావ నీ కంటి పాప కాచి కాపాడుతున్నందుకు దేవా నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమను అలాంటి వెయ్యి దినములకు ఉన్న ధన్యతను దేవా భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు ప్రతిదినం నీ సన్నిధిలో ఉండే సంపూర్ణమైన సంతోషాన్ని ఆనందాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ యొక్క జీవపు మాటలు తండ్రి మేము విని వాటి ద్వారా జీవింపజేస్తున్నందుకు దేవా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతోమంది ప్రభా ఈ ధన్యతను కోల్పోతున్నారు ప్రాభ ఎంతో ఆసక్తి లేని ఉన్నారు తండ్రి నీ సన్నిధికి రాలేని ఉన్నారు ప్రాభ వారికి కూడా నైనా మీరు యొక్క భాగ్యము ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో అక్కడ వారి మధ్యను నువ్వు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే మీరు కృపా సత్య సంపూన్నుడివై మా మధ్యలో ఉండండి పాటల ద్వారా ప్రేమ పొందండి వాక్యం ద్వారా ప్రభాన్ని స్వరం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు దేవ సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించే హృదయము మా అందరికీ దయచండి మాలో ఎలాంటి రాతి హృదయం ఉంటే తొలగించండి ప్రభా నైనా తండ్రి విరిగి నలిగిన హృదయము విరిగి నలిగిన మనస్సు దేవ మాకు అనుగ్రహించండి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రములు ఎవరైతే ఇంకా ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరినీ యొక్క ఆరాధనలోకి నడిపించండి దేవ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రములు ఈ జరిగే ఆరాధన అంతటిని ప్రభనైనా మీరు మాకు తోడుగా ఉండి మీ నామానికి మీకు మహిమకరంగా జరిగించండి నైనా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నైనా యొక్క ఆరాధన మీరు మాకు నడిపించమని ఆ రీతిగా తండ్రి మీరు మహిమ పొందమని ఏసు క్రీస్తు నామంలో నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు రక్షక నిరతము చూడా ప్రభున రక్షక నసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయు నీవే మేఘయునీ అల్ఫయు నీవే మేఘయు నీవే ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రియుడైనహాను పద్మాసులు ప్రియ మార యేసు స్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసులు ప్రియమైన యేసుని స్వరూపము ప్రియ మారజసి బహుధన్యుడయ్యో ప్రియ నిను చూడనిమ్ము ప్రియ మారజూసి బహుధన్యుడయ్యో ప్రియ ప్రభువు నిను చూడ నిమ్ము ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లెక్కాలిని మార్లు పడిపోతీ దిక్కులేని వాడని నైతిని మార్లు పడిపోతీ దిక్కులేని వాడని నైతిని చక్క చేసి నా నేత్రాలురచి ద్రక్కు నేను చూడనిమ్ము చక్క చేసి నా నేత్రాలు తేరచి ద్రక్కున నిన్ను చూడ నిన్ను ప్రభు ఏసున రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు ఏ సున రక్షక నొసగో కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ఎరిగే ఎరిగి చెడెపో ఏ సు నియ ము పీతిని ఎరిగి ఎరిగి చెడిపోతినీ ఏ నిగాయ మే దాసోడనను చోడ మోసపోతీ నేను దృష్టి తొలగి దాసుడనను నన్ను చూడ నిమ్ము ప్రభు ఏసూన రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసూన రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎందారు సుని వైపు చూసెదారు పొందారు వెలుగుము కమునా ఎందారు సుని వైపు చూసెదరు పొందరు వెలుగుము కమునా సంది ఎంబూ లేఖ సంతోషించూచు ముందూకు సంతోషించోచు ముందుకు పరిగెత్తదారు ప్రభు ఏ సోన రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏ సోన రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా విశ్వాసకర్తవోయే సుప్రభూ కొనసాగించు వాడే సుప్రభూ విశ్వాసకర్త యేసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత నేర్పు ప్రభుయే సోన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏ రక్షకా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా కంటికి కనబడన వెన్నీయో చెవికి వినబడని కంటికి కనబడన వెన్నయో చెవికి వినబడన విన్నయో హృదయ గోచరము కానీవి ఎన్ని సిద్ధ పరచితి వనాకై హృదయ గోచరము కానీ సిద్ధ ప్రభుయేసున రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏ సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫయు నీవేమే గీవే అల్ఫయు నీవేమే గీవే ప్రభు ఏసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లోకాభోగాల పైన నేత్రాలు సోకాకుండు నట్లు కృప చూపుము లోకా భోగాల పైన నేత్రాలు సోకాకుండు నట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిందరను చూడనిమ్ము నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను చూడ నిమ్ము ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫయు నీవే మేఘయు నీవే అల్ఫయువే మేఘయువే ప్రభుయేసున రక్షక నొసూ కన్నులు నకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయే సున రక్షక నొసగు కన్నులు నకు నిరతమునే నిన్ను చూడా హలో లుయ్యా థ్యాంక్ యూ సిస్టర్ ప్రయజ్ ప్రార్థిస్తాం పరిశుద్ధర దేవ మీకు వందనాలనైనా సర్వోన్నతుడు తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధికి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా అయినా మా హృదయలను పరిశీలించండి మాలు ఇంకా నిర్లక్ష్యమైన జీవితం చూపించండి ఎటువంటి అయోగ్యతలున్న చూపించండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభా ఎందుకంటే నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించేదనైనా కాబట్టి నైనా మాలో ఎటువంటి నిషిద్ధత ఉన్నా చూపించమని ప్రార్థిస్తున్నాం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం మేము పొందాలనైనా మీ యొక్క సహాయం నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఈ సాయంత్రం సమయంలో ప్రభా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానించి ఆశపడుతున్నాం ఆశ హృదయం తృప్తిపరిచే గొప్ప దేవుడు అవుతండ్రి మమ్మల్ని తృప్తి పరిచి మడి మహిమనందమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా ప్రటన గ్రంథంలోని ఆ యొక్క చివరి భాగానికి మేము వచ్చేస్తున్నాం ఆ యొక్క పది ఏడా అధ్యయము ముగింపు దశకు వచ్చేస్తున్నాం ప్రభావ సహాయపడండి ఈ ఏ రీతికి నడిపిస్తే ఆ రీతి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా తలంపులు కాదు ప్రభావ మీ తలంపులకు మేము చోటు ఇవాళ సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా మీకే స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ముఖ్యంగానైనా ప్రకణ గ్రంథంలోని ఆ యొక్క పది రాజులకు సంబంధించిన విషయాలను మేము ధ్యానిస్తున్నాం ఎక్కడ లేవు ప్రభావ బైబుల్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరూ ప్రవ్వ పాత నిబంధన కాలపు విధానాలే నేర్పిస్తున్నారు కానీ ఇది ఆత్మీయమైందనేసి మీరు మాకు ముందుగానే చూపిస్తా ఉన్నారు ఇవి చిహ్నాలు ఆత్మీయమైన అన్నారు కాబట్టి వీటిని గ్రహించే ఆ యొక్క గుణగణాన్ని మాకు అందరికీ ముఖ్యంగా వీటిని చూసే ఆత్మీయ నేత్రములు హృదయాన్ని మాకు అనుగ్రహించండి వినే చెవులను అనుగ్రహించండి దీన్ని గ్రహించి జీర్ణించుకోవాలా మేము చూపించి అన్నిట్లను సిద్ధపరచాలా అటువంటి సేవా పరిచర్లు మమ్మల్ని మీకు ఎంత వాదన అర్పించుకుంటున్నాం ముఖ్యంగా నేను వింటున్న వారందరినీ ఆశ్రయించండి స్వస్థపరచండి ఓ ప్రభా సమాధానం తెచ్చేయండి హృదయంలో శాంతి సమాధానం అనుగురించి నడిపించండి సైతన్యుడు ప్రభ మనసుని పరిపరి విధాలుగా పొని కొనికుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం డిస్ట్రాక్టింగ్ స్పిరిట్స్ ని గర్దిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామంన మీ మీద మా మనసు కేంద్రీకరించుకొని మేము ముందు పోలాగానే సహాయపడండి ప్రభా కొడికి కానీ ఎడమ కానీ తినగద్దని మీరు చెప్పినారు నేను అవును ప్రభ మేము ఏ రీతిగా సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని మీలోని ఆ అగ్నిని పొందుకొని మేము ముందు పోలాలను నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు జూన్ ఇరవై మూడవ తారీఖు సంవత్సరం బాబిలోనియన్ గ్రికోరియన్ కలెండర్ ప్రకారంగా మనం ఇంకా బబులోనికి సంబంధించిన బుధనే ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయము అంతా బబులోనికి సంబంధించింది ప్రటన గ్రంథము పద్దెనిమిది అధ్యాయము అంతా బబ్లోనికి సంబంధించింది కాబట్టి బబ్బులోను ఆత్మీయ స్థితిలో ఉంది అన్న విషయం మనకు అందరికీ తెలుసు కానీ ఈరోజు మనుషులు దాన్ని చూస్తలేరు ఎందుకంటే అది గతించిపోయింది అనుకుంటున్నారు కానీ ప్రకటన గ్రంథంలో తిరిగి కనిపిస్తుందంటే భవిష్యత్తులో ఉన్నట్టే కదా రెండు వేల సంవత్సరాల చెప్పబడిన మాట అది కానీ ఈరోజు కూడా మనుషులు దాన్ని ఆ రీతిగా చూడలేని స్థితిలో ఉన్నారు దాన్ని ప్రకృతి సహజంగా చేయకు ప్రయత్నిస్తున్నారు ఒకవేళ కొంతమంది ఇంటర్ప్రిటేషన్స్ ఏంటంటే బహులోని ఎక్కడుండేయంటే ఇరాన్ ఇరాక్ ఉత్తర భాగంలో పెద్ద మైదానంలో ఉండేది అది అది భూమి అఘాధంలోనికి పోయిందనేసి మనం ఎన్నిసార్లు చూసినాం గతంలో తర్వాత దాన్ని ఎవరు బయటికి తీయడానికి వీల్లేదు తీస్తే వాళ్ళు నశించిపోతారని కూడా దానికి సంబంధించిన వాఖ్యాలు చూసినాం గతంలో కొన్ని సంవత్సరాల అయితే సద్దాం హుసేన్ అనేవాడు దాని రాజు ఇరాన్ రాజు దాన్ని తవ్వాలని ప్రయత్నించాడు కానీ తవ్వలేకపోయింది దాని తర్వాత అతను ఉరిచి ఉరి తీయవాడి అనేసి మనకు తెలుసు కాబట్టి ఎందుకంటే సద్దామూసేను నేను నివుక నేజారు వంశానికి సంబంధించిన వాడను అని చెప్పుకున్నాడు ఒకప్పుడు కాబట్టి దాన్ని భూమిలో నుంచి బయటికి తీసుకొని రావాలని ఆశపడండి కానీ ఎంత తవ్వకాలు తవ్వినా కానీ అంత పెద్ద దేశాన్ని ఎట్లా బయటికి తీసుకొని రాగలరు ఇది అసాధ్యం కదా మనుషులే కాబట్టి అది ప్రకృతి సహజంగా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ప్రకటన అది ఆత్మీయ సహజంగా లేక ఆత్మీయ స్థితిలో ఉంది అది మానవ కణలకు కనిపించదు నీ యొక్క హృదయ కళలకి లేక ఆత్మీయ నేత్రంలోకే కనిపించాలి అది కానీ దురదృష్టం ఏంటంటే దాన్ని ఇంకా ప్రకృతి సహజంగానే చూడడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు కాబట్టి ప్రకణ మనము పదిహేడవ అధ్యాయంలోని చివ్వరి వచనానికి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం చూస్తే అక్కడ వారం కూడా మనం చూస్తా ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక విధానం దేవుడు మనకు చూపించిండు ముఖ్యంగా పరశుదాత్మ అభిషేకం ఉండాలా బైబుల్ వాక్యం ఎందుకంటే ఏ చెప్పిండు పరశుదాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అంటే కొంతని కాదు సర్వ సత్యం ప్రతి వాక్యంలోని సత్యానికి నువ్వు గ్రహి నువ్వు నడిపించేవాడు పరశుధాత్ముడు అయితే అది రీతిగా నీకు చదువు అవసరం చదువుకొని వాడు ఎట్లా చదవగలడు కాబట్టి నీకు లాంగ్వేజ్ అవసరం తెలుగు ఇంగ్లీష్ భాషలు అవసరం అదే రీతిగా తక్కిన భాషలు కూడా అవసరం కానీ ఇప్పుడు అవన్నీ మనం నేర్చుకోలేము అవి దీర్ఘకాలం పడుతుంది ఒకప్పుడు బైబుల్ చదవాలంటే గ్రీకు భాష అవసరము లేక హెబ్రి భాష అవసరం అని చెప్పారు రెండు భాషలు నువ్వు అసలు మన భాషలు నేర్చుకోనికే మనకు టైం లేదు తర్వాత మైండ్ కూడా లేదు కదా ఆనెస్ట్లీ చెప్పాలంటే అందుకు మన భాషలన్నీ ఉదాహరణకి ఒక ఎదిగిన వాడి జీవితంలో ఇరవై ఐదు వేల పదాలు ఉండాలంట వాడి మైండ్లో ఇంగ్లీష్ కానీ తెలుగు గాని ఏదైనా కానీ చెప్పండి మళ్ళీ మనం ఎదిగిన వాళ్ళమే కదా మన మైండ్లో ఇరవై ఐదు పదాలు ఉన్నాయా అవి ఇంగ్లీష్ పదాలే కావచ్చు ఇంకేదైనా భాషా పదాలే కావచ్చు తెలుగైనా కానీ ఇరవై ఐదు పదాలు ఉన్నాయా మన మైండ్లో ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళైనా ఇరవై ఐదు వేల వర్డ్స్ ఉన్నాయా మైండ్లో ఉంటే ను దాని ప్రకారంగా ఒక పెదవాడివి అన్నట్టు లేక అడల్ట్ అన్నట్టు సో నీలో ఇరవై పదాలు లేవంటే ను అడల్ట్ కాదన్నట్టు నువ్వు ఇంకా పసిపిల్ల వాడివి అన్నట్టు పసిపిల్లలకి చాలా తక్కువ ఉంటాయి పదాలు వాడి వాడి మైండ్ లో అందుకే వాడికి అన్ని అనుమానాలే అదికే ప్రశ్నలు వేస్తా పిల్లలు అయితే ముఖ్యంగా రక్షింపబడ్డ వారందరూ బైబుల్ వాక్యంలో బలపడకపోతే వాళ్ళు పసిపిల్లలే వాళ్ళు దాగే దశనే కాబట్టి పాలు దాగే వాళ్ళు యుద్ధానికి పోలేరు సైతానికి సునాసంగా దొరుకుతారు వీళ్ళు కాబట్టి అప్పుడప్పుడు యుద్ధాన్ని పోలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఊరికనే ఓడిపోయి గాయాలై వాపస్ వస్తుంటారు రోగ్రస్తులై దెబ్బలు నిష్ఫలమైపోయి ఫెయిల్ అయిపోయి ఇంకా నేను సేవ చెయ్యను అని వెనకలికి వెళ్ళిపోతారు దేవుడు పిలవలేదు సేవకి అని వెనకలికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు యుద్ధం ఎట్లా చేయాలన్నా చర్చస్ కూడా ఈరోజు దురదృష్టం క్రొత్తగా రక్షింపబడ్డ వారిని బాప్ సంపొందిన వారిని ఎట్లా యుద్ధానికి తరిబిద్ది చేయాలని అర్థంగా తెలుసుకోలేకపోయారు ఎందుకంటే అసలు చర్చకే తెలియదీరొచ్చి అది యుద్ధంలో ఉందని ఎవరన్నా నేను చూపించిన ప్రతి చర్చ్ దానికి ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలబడనేరవు అని నేను చూపించిన వాక్యం అనేక పర్యాలు అంటే ఇంది ఇది ఒక యుద్ధము ఇది పోరాటము పాతలలో కప్పు ద్వారాలన్నీ తెరిచిపడ్డాయి అందులో నుంచి రకరకాల ధర్వ దయాలు వచ్చేసినాయి వచ్చి చర్చ్ మీద అటాక్ చేస్తున్నాయి కానీ ఎందుకు అటాక్ చేస్తున్నాయి చర్చి గ్రహించలే వాక్యం నీ ఎదుట అది నిలబడలేదు కానీ అందరికెళ్ళి వచ్చి చర్చిని అటాక్ చేస్తున్నాయంటే నువ్వు దాన్ని గ్రహించలేదు మర్చిపోయినావు అన్నట్టు అందుకే మనం అంటే సైతానికి అసహ్యం వీటన్నిటిని మనం చూపించి చర్చ్ మెంబర్స్ ని రెచ్చగొడతా ఉంటాం యుద్ధాలకి వెళ్ళిపోండి అనేసి మీరు యుద్ధంలో అనేక పర్యాలు చెప్తుంటాం తెలిసో తీ నువ్వు యుద్ధంలోకి వచ్చినావు కానీ ఇప్పుడు మటుకు తెలుసుకున్నాక మరి విశేషంగా యుద్ధం చేస్తూనే ఉంటావు నువ్వు భయపడవు ఎందుకంటే సైతాన్ని నిరాయుధలుగా చేసిండు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సైతానికి భయపడద్దు అధికారులను కూడా నిరాయుధులు చేసిండు ప్రధానులను అధికారులను నిరాధాలుగా చేసిండు కాబట్టి తక్కిన రెండు గుంపులతోనే నువ్వు పోరాడుతున్నావు మీకు తెలుసావు ఏం గుంపులు సర్పములు తేళ్ళని కాబట్టి ఆ రెండు గుంపులతోనే మన పోరాటము కానీ వాటితో అనవసరంగా పోరాడి వేస్ట్ చేసుకోదు టైం నీ పోరాటం ఎందుకు అనేది అర్థం చేసుకోవాలి సో ఊరికి ఎందుకు పోరాడుతాం చెప్పండి అహంతోనా లేక వ్యక్తిగత గుర్తింపు కొరకు పోరాడతామా సర్పములు తేళ్ల చేతిలో చిక్కబడ్డ గొప్ప జన సమూహాన్ని విడిపించుకోవడం కొరకే మనం యుద్ధంలో ఉన్నాం అంతకంటే వేరే దృక్పథం లేని లేదు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు గుంపుల చేతిలో చిక్కబడ్డ గొప్ప జన సమూహం చాలా పెద్ద గుంపు ఈ గొప్ప జన బయటికి లాక్కొని రావడం కోరికే ఈ యుద్ధం అన్నట్టు కాబట్టి నువ్వు ఎప్పుడన్నా గ్రహించాల ఎక్కడ పోయినా ఏ చర్చకు పోయినా నీ యుద్ధము ఎవడి గురించి కాబట్టి అందుకు సైతాన్ నీ ఎట నిలబడలేడు వాడి అనుంచి నీదట అన్నట్టు ముఖ్యంగా వాడు ఇంతకాలము రహస్యంలో దాసుకోవడానికి చూపించా మీకు నేను రహస్యంలోనే దాసుకున్నాడు అన్నట్టు అంటే వాడు కనిపించకుండా దాచుకుంటున్నాడు కానీ ఇప్పుడు బహాటంగా వాడు బయటకు కనిపిస్తున్నాడు కాబట్టి వాడు అనుకుంటూ నేను వేస్ట్ అయిపోయినాను వీళ్ళు అనవసరంగా నన్ను గుర్తుపట్టేసిండ్రు నాకు యుక్తులను గుర్తుపట్టేశారు ఇన్ని సంవత్సరాలు నేను సైత చర్చిని మోసగించిన కానీ వీళ్ళు దాన్ని బయట పెట్టిండ్రు చర్చ మోసపోయింది ఇప్పుడు చర్చి నుంచి అనేకులు బయటికి వెళ్ళిపోతారు అని వాడు విజృంభించి పనిచేస్తున్నాడు మనకి వ్యతిరేకంగా కానీ వాడు మనల్ని ఏం చేయలేడు మనదే విజయం యుద్ధము యహోవదే మనం యుద్ధ శూరులం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఓడిపోం కాబట్టి ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథంలోని ఆ యొక్క పదిహేడవ అధ్యాయంలోని ఇప్పుడు నేను దాని ముగింపు దశకు వచ్చేస్తాను పదిహేడవ అధ్యాయం ముగింపు పన్నెండవ వచ్చాం చూడండి పదిహేడు పన్నెండు దేవతతో మాట్లాడుతున్నాడు యోహను భక్తంతో నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారు ఇది రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె పొందుదురు కాబట్టి ఇక్కడ ఈ ఒక్కటి క్లూ ఏంటంటే ఈ పది కొమ్మలు పది రాజులు అంటే పది మంది రాజులంటే వారు ఇంతవరకు రాజ్యం పొందలేదని కానీ ఒక గడ్డిలో వాళ్ళకి క్రూరంతో కలిసి రాజ రాజాధి అధికారం పొందుతారంట వాళ్ళ రాజులు కారు కానీ రాజు అధికారం పొందుతారు మృగమే వారికి రాజు అన్నట్టు అంటే వీ వీళ్ళు ఆ దుష్ట మృగానికి వీరి అధికారాన్ని అప్పజెప్పేశారు కాబట్టి వీళ్ళు సామంత రాజులు అన్నట్టు వీరి మీద వాడు ఇంకొక రాజులాగా ఉన్నాడు కాబట్టి మనకు తెలుసు ఈ పది కొమ్ములు ఏడు తలలు ఇవన్నీ ఒక మృగానికి సంబంధించిన దాని మీద సవారీ చేస్తుంది ఒక స్త్రీ ఒక్కసారి దాన్ని చూస్తే అర్థమైపోతున్నట్టు కాబట్టి స్త్రీ అంటే మతపరమైన జీవితం మతపరమైన జీవితాన్ని అది మోస్తుంది దుష్టాత్మ మృగం కాబట్టి ఇవన్నీ ఒకటే అవయవము ఒకటే భాగంలాగా తయారైన అని చెప్తుంది ఎందుకు అంతకంతగా చెడిపోతుంది మతపరమైన జీవితం అంటే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది తన జీవన విధానం ఏ రీతి ఉంది మద్యంతో మత్తులైంది అది ఎంతమంది దేవుని బిడల్ని చంపించింది అనేసి అక్కడ మనం చూస్తాం కదా గతంలో ఇంతకుముందు రికార్డింగ్స్ లో రక్తంతో అది మత్తులై మత్తుగా ఉంది అనేది తర్వాత ఆ ఏడు తలలు పది కొమ్మలు ఏడు తలకు సంబంధించిన పోదాం మనం ముగించినాం పది కొమ్మలకు సంబంధించింది ఇప్పుడు తో ముగించబోతున్నాం అయితే ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి ఈ పది మంది రాజులకు సంబంధించినవి ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి ఎంతెంతనో రికార్డింగ్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో కానీ మీరు ఏ రికార్డింగ్ చేసినా ఒకటే చెప్తారాలు ఏంటంటే వీళ్ళకి ఇక్కడ చాలా తేటగా ఉంది వారు వరకు రాజ్యము పొందలేదు అంటే వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు భవిష్యత్తులో రాబోతున్నారు అని చెప్తున్నారు అన్నట్టు ఏ రికార్డింగ్స్ చూడండి ఏ ఇంటర్నెట్లో బుక్స్ చూడండి ఏ రైటింగ్స్ చూడండి ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి కూడా మీకు ఇదే దొరుకుతుంది కాబట్టి నాకు హండ్రెడ్ తెలుసు అది వాళ్ళకి బయలుపరచబడలేదు ఎందుకంటే ర్యాప్చర్ కల్ట్ లో ఉన్న వారికి ఇవి బయలుపరచబడవు ఆ పదం సాధారణంగా వాడము ర్యాప్చర్ కల్ట్ అనేది ఒక మతపరమైన బోధ అని లేనిదాన్ని సృష్టించుకున్న వాళ్ళు వాళ్ళు అంటే అబద్ధాన్ని ఆశ్రయించిన వారు కాబట్టి అబద్ధంతో వాళ్ళు నిబంధన చేసుకున్న అంటే మరణంతో నిబంధన చేసుకున్న వాళ్ళు అందుకే వాళ్ళందరూ హత అవుతారు అందరూ మరణిస్తారు కానీ చివరి క్షణంలో బుద్ధి తెచ్చుకుంటారు పశ్చాత్తాపడతారు అరే నేను మోసపోతినే అని అందుకే మొదటి సూచన ఏం తెలుసా మతైసు వార్త ఇరవై మన ప్రభు చెప్పిండు టీచులడిన ప్రశ్నకి ఏంది ప్రభ్వా నీరాకడకు ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఏవి అన్నాడు ఫస్ట్ సూచన ఏంటను సార్ ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి ఫస్ట్ సూచన అది ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి బహు ప్రాముఖ్యమైన సూచన అది తర్వాతనే యుద్ధ సమాచారంలో కరువు ఇవన్నీ చెప్తుంటాడు అట్లనే ముఖ్యమైన సూచన ఏంటంటే చివరిగా చెప్తాడు అది చివరి సూచన ఏంటంటే పీనుగా ఎక్కడ గద్ద అక్కడ పోగా అది చివరి సూచన మొదటి సూచన ఏంది ఎవడనూ మిమ్మను మోసపరచకుండా చూచుకోండి ఏ విషయంలో అయినా కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయంలో అంటే ఏంటంటే సరే నువ్వు దుఃఖానికి పోతే వాడు మోసగిస్తాడు కూరగలుగుంటే ఇప్పుడు మోసగిస్తాడు లాభం కొరకు వాడి లాభం కొరకు నిన్ను మోసగిస్తూ సరే డబ్బులు తీసుకునే వాడు మంచి కదా మంచి ఇవ్వడు అది మోసం అన్నట్టు కానీ నేను ఆ మోసం గురించి మాట్లాడతలేను దేవుని వాక్యానికి సంబంధించిన మోసం ఆ సత్యాన్ని నిన్ను నీ నుండి వాడు దాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంటాడు దొగలిస్తూ ఉంటాడు ఆ సత్యం నీకు బయలుపరచబడితే వాడి రాజ్యం కూలిపోతుంది కాబట్టి నిన్ను ఎంతకాలము ఏ విషయాలు కూడా పెడితే అంత మంచిది దుష్టుడు కాబట్టి ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోలేడని చెప్పాడు నువ్వు అనడానికి వీలేదు అయ్యో ప్రభా నేను మోసరాను ప్రభా అని మనము మనల్ని మనం పరిశీలించుకోవాలి నేను ఎక్కడ మోసిపోయాను ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు ఉపాస ప్రార్థన వెళ్ళలేకపోయినాను నేను ఎందుకు భాషల్లో గంటసేపు ప్రార్థన చేయలేకపోయినాను ఎవడో నిన్ను మోసగించండి నేను ఎందుకు ప్రవశాలను ధ్యానించలేకపోయినాను ఎవరో మోసగించారు నేను ఎందుకు దేవుణ్ణి సంపూ సంపూర్ణంగా స్థుతించలేకపోయినాను పాటలలో ఆరాధనలో ఎందుకంటే బహు ప్రాముఖ్యమైంది ఆరాధన క్రైస్తవ జీవితంలో ఆయనని మహిమపరచకపోతే నువ్వు ఏ రీతిగా ఆయన సింహాసనంని నీ ఇంటిలోనికి నీ కుటుంబంలోనికి తీసుకొని రాగలవు ఎందుకంటే స్థుతుల మీద ఆసనమైన వాడైనా నేను గంటసేపు స్థుతించకపోతే ఆయన ఎట్లా వస్తాడు మీ ఇంట్లోకి ఏమి సంఘానికి కాబట్టి ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమన్నాడు కాబట్టి ప్రతి వాక్యంలో మనం చూస్తాము మోసం మతపరమైన క్రైస్తవ జీవితము ముఖ్యంగా ర్యాప్చర్కల్ టు బోధ అంత మోసంతో కూడింది ఎందుకంటే మూసపోయిన మరి మరీ విశేషంగా మూసపోతా ఉంటాడనే వాక్యం ఉంది కాబట్టి ఈ పది కొమ్మలకు సంబంధించిన విషయాలు కూడా అంతే మనకు తెలుసు ప్రకృతి సహజంగా వాటిని చూసినము ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే పది అనే పదం ఆ కామెంటరీస్లలో ఎవరు కూడా ఆ పది అనే పదాన్ని చూస్తలేరు పది అనే సంఖ్యకి సంబంధించిన అర్థం ఏంది అనేది బైబిల్లో పది అనే దానికి ప్రాముఖ్యమైన విశేషమైన అర్థం ఉన్నది పది అంటే దైవికమైన ఆజ్ఞ లేక ధర్మశాస్త్రము అని కూడా అర్థం పది అంటే నీతి అనుసరించిన జీవితము పది అంటే బాధ్యత కలిగిన జీవితము లేక పది అంటే సంపూర్ణత తర్వాత ఇవన్నీ నేను స్ట్రాంగ్ నెంబర్స్ నుంచి చెప్తున్నా మీకు పది అంటే తీర్పు పది అంటే సమాప్తము ఇప్పుడు మీరు చెప్పండి దేనికి సంబంధించిన బోధ ఇది పది మంది రాజులంటే నిజంగా పది మంది రాజుల పది మంది దేశాల లేక తీర్పుకు సంబంధించిందా ఈ పది మంది రాజులు దేవుని చేతిలో ఘనహీనమైన ఘటం లాగా వాడబడుతున్నారని చూపించి ముగించేస్తే బోధ ఇది మీకు ఎక్కడాగా అనిపించేది ఏంటనే నేను చెప్పగలను ఖచ్చితంగా ఎందుకంటే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు లాస్ట్ త్రీ వీక్స్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి చూస్తున్నాం ఇది దాంట్లో నువ్వు నానే కొద్ది నానే కొద్ది దేవుడు వాటిని నీకు ఆత్మీయ చూపిస్తాడు ఇవి నీకు ఎక్కడ దొరకవు ఇంటర్నెట్ లో ఏ కామెంట్స్ దొరకవు కాబట్టి నీకు దొరకాల్సింది నీ ప్రభు దగ్గరే అందుకే ఆయన కాళ్ళ దగ్గర ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఇవన్నీ నీకు చూపిస్తా ఉంటాడు అది అనేది తీర్పుకు సంబంధించింది సమాప్తి అనేది బట్టి పది అంటే తీర్పు సమయము అని కూడా అర్థం పది అంటే దేవుని యొక్క తీర్పు కిందికి రావడము అని కూడా అర్థం చివరిగా పది అంటే అన్ని స్ట్రాంగ్ నెంబర్స్ నేను చూస్తున్నా హిబ్రూ భాషలో చూస్తున్నా గ్రీకు భాషలో చూస్తున్నా పది అంటే హీబ్రూ భాషలో నిక్రియలు అని అర్థం కాబట్టి నీ క్రియలను బట్టి నువ్వు తీర్పు తీర్చబడుదువు అనేది అర్థం కాబట్టి రాజ్యము రాజు పరిపాలన లేక ఆజ్ఞ రాజు అనేవాడు ఆజ్ఞ కాబట్టి పది మంది రాజులంటే వీరి అధికారాన్ని సైతానికి అప్పగిస్తున్నాడు సైతాను వాణి అధికారాన్ని తీసుకొని దేవుని ఆ మతపరమైన జీవితం మీద వాడుతుండు అది చూపించి క్లోజ్ చేస్తే రోజు చూడండి ఇప్పుడు అయితే ప్రకృతి సహజంగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ పది మంది ఒకప్పుడు ఉంటే అని కూడా మనకు తెలుసు కానీ వాళ్ళు ఇంతవరకు మళ్ళా పరిపాలించలేదని కూడా మనకు తెలుసు ఎందుకంటే ప్రకృతి సహజంగా కూడా నెరవేరుతుంది ఆత్మీయం కూడా మనకు కనిపిస్తాం ఉదాహరణకి ఏడు రాజులకు సంబంధించిన బోధ చూసినప్పుడు మనం చూసినాము అది ఏంటంటే అది ఐగుప్తు ఎవరైనా కూడా చెప్పచ్చు ఐగుప్తు అశూరు బబులోను పారసిక గ్రీసు రోమా సామ్రాజ్యం ఇవి ఆరు రాజ్యాలు ఆత్మ అది దాని తర్వాత రోమా సామ్రాజ్యం కాలంలో మన ప్రభు పుట్టిన అన్న విషయం తెలుసు అతను పరిచర్య గురించి తెలుసు ఆయన మరణించే తిరిగి లేచిండి అన్న విషయం కూడా మనకు తెలుసు దాని తర్వాత అదే సామ్రాజ్యంలో అపోస్తుల హోద ఆరంభమైంది పర్లోక రాజ్యము దాని క్రియలు ఆరంభమైపోయినాయి సైతాను రాజ్యాన్ని కూలగొట్టటకు పర్లోక రాజ్యాన్ని లేపండి దేవుడు అది ఏడవదని మనకు తెలుసు కానీ ఈ లోకం ఇప్పుడు కూడా దాన్ని చూడలేదు ఏడవ దానిలాగా కాబట్టి రెండు వేల సంవత్సరాలకి ముందుండేవి ఐగుప్తు అషూరు బబులోను పారసిక గ్రీసు రోమ్ కానీ రెండు సంవత్సరాల తర్వాత ఇంకొక నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి కాబట్టి రోమా సామ్రాజ్యానికి ఆరు అయిపోతే తక్కిన నాలుగు రాజ్యాలు ఏంటంటే ఇంగ్లాండ్ దాని జర్మనీ దాని రష్యా దాని ఇప్పుడు పరిపాలిస్తున్న దేశము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది దాని దగ్గర ఉన్నంత న్యూక్లియర్ బాంబ్స్ ఏ దేశంలో లేవు దాని దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఏ దేశంలో లేదు ప్రపంచంలోని పెద్ద కంపెనీస్ అన్ని వాలయ్యాయి ఫేస్బుక్ వాళ్ళదే గూగుల్ వాళ్ళదే మైక్రోసాఫ్ట్ వాళ్ళదే అమెజాన్ వాళ్ళదే ఇప్పుడు మీరు చూస్తారు లీ కూపర్ అనేసి రేబోక్ అని అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాలయ్యాయి పడి కంపెనీ వస్తువులు ప్రపంచంలో అందరూ ఉంటారు కాబట్టి ప్రపంచంలో ఈ ధనమంతా అమెరికాకే పోతుంది అన్నట్టు అందుకు అది ధనికమైపోయింది అట తయారైంది అట తయారు చేసుకున్నారు ఆ దేశాన్ని సరే దేవుడు ఆమోదించకుంటే ఏ దేశం కూడా తయారు బాగా ఆయన ఆమోదించాలప్పుడు దేవుణ్ణి బహుగా పరిపాలించింది దేవు దేవుని యొక్క పరిపాలనలో జీవించింది దేవుని మహిమ పరిచింది ఘనపరిచింది కాని ఇప్పుడు అది దిగజారిపోతుందని మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం దాని గురించి ఆశ్చర్యం ఏంటంటే బబులోను పర్ష్యా గ్రీస్ రోమ్ ఆ నాలుగు దేశాలు ఎట్లున్నాయో ఇంగ్లాండ్ జర్మనీ రష్యా అమెరికా నాలుగు ఒక రీతిగా ఉంటాయి కాబట్టి రోమా సామ్రాజ్యము బబులోన్ నుంచి మొదలు తీసుకుంటే అదే రీతిగా ఇంగ్లాండ్ నుంచి తీసుకుంటే అమెరికా నాలుగవదవుతుంది కాబట్టి బబులోను ఎట్లా ఉందో ఇంగ్లాండ్ అట్లా ఉంది పర్షియా ఎట్లా ఉందో జర్మనీ అట్లా ఉంది అట్లా మనం చూస్తాం గ్రీస్ ఎట్లా ఉందో రష్యా ఎట్లా అదే రీతిగా రోమ్ ఎట్లుందో యునైటెడ్ స్టేట్స్ ఉందో చూస్తాం చూసి గతంలో ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఈ దేశాల జెండాలు చిహ్నాలు వాళ్ళ వాళ్ళ జెండాల మీద ఉండే జంతువుల ముఖాలు ఈ ఇంగ్లాండ్ జర్మనీ రష్యా వాళ్ళ దేశాల మీద కూడా అవే ముఖాలు ఆశ్చర్యం కదా ఆ జెండాల మీద అవ్యమోహాలు ఉంటాయి జీవం కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైపోయినాయి చివరికి కానీ మనకు తెలుసు ఏడవ సామ్రాజ్యము మన ప్రభు ఆరంభమైంది ఈ రోమ రోమ ఈ రాజుల కాలంలో కాబట్టి ఇప్పుడు ప్రకృతి సహజంగా అంటే ఇప్పుడు కామెంట్రీస్ అలా చూసేది ఏంటంటే ప్రపంచాన్ని పరిపాలించేది ఒకటే వ్యవస్థ ఒకటే సంస్థ దాన్నే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు ఐక్యరాజ్య సమితి అంటారు ఇది ఏం చేస్తుంది అంటే ప్రపంచంలో సమా ఎక్కడున్నా కానీ సమాధానము శాంతి సమాధానాన్ని ప్రోత్సహించేది అన్నట్టు ఈ సంస్థ అయితే ప్రపంచంలోని దేశాలన్నీ ఈ సంస్థకి ఫీజు కడుతుంది ఫీజు కడతాయి అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సంస్థ నడిపించడం కొరకు ఆ డబ్బులు తీసుకొని వాడుకుంటారు అన్నట్టు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా ప్రపంచాలలో తిరుగుబాటుతనం జరిగినా యుద్ధాలు జరిగినా అక్కడ పోయి వీళ్ళు సాయం చేస్తుంటారు ఎవరు బాధితులో బాధితుల పక్షంలో పోయి యుద్ధం చేసి వారిని కాపాడుతారు కాబట్టి ఇది ఒక ప్రపంచంలో ఒక రాజ్యం లాగా అన్ని దేశాలు దీనికి లోబడతాయి అన్నట్టు ఇది ప్రకృతి సహజంగా చెప్పబడుతున్న వాక్యమే ఈ రోజుకి కూడా కానీ చర్చస్తాల్లో ఒప్పుకోరు ఒక రకమైన చర్చ్ సిస్టమే ఒప్పుకుంటుంది ఎందుకంటే మనకు తెలుసు ఈ వాక్యము ప్రకృతి సహజంగా నెరవేరుతుంది ఆత్మలో నెరవేరుతుందని కానీ మనం ఆత్మలోనే చూస్తూ ఉంటాం ఎందుకంటే ప్రకృతి సహజంగా చూస్తే ఏమవుతుందంటే మనము మోసపోయే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు తర్వాత నువ్వు సంపూర్ణం సర్వసత్యంలోకి పోలేదన్నట్టు ఒక దశలోనే చూస్తున్నావున్నట్టు వాక్యం ఉదాహరణకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇప్పటి వరకు పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి ఎన్ని దేశాలంటే చైనా ఫ్రాన్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఐదే ఉన్నాయి ఇప్పటికీ అంటే ఇంకా ఐదు లేవు అందులో అంటే ఈ ఐదే పరిపాలిస్తున్నాయి తక్కిన ఐదుకి ఇంకా రాజ్యం లేదు ఇంకా రాలే పరిపాలన అయితే తక్కిన ఐదు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి దాంట్లో పర్మనెంట్ మెంబర్స్ కావాలని అప్పుడు ఏమవుతుందంటే అవి పది మంది రాజులు కలిగిన సమితి అవుతుంది అన్నట్టు అప్పుడు ఏమవుతుంది ప్రపంచాన్ని పరిపాలించే దేశాల లాగా మారుతాయి ఆ రీతిగా ప్రవచనం నెరవేరుతుందని కొందరు చెప్తా ఉంటారు మీరు అనుకోవచ్చు మళ్ళీ తగ్గిన ఐదు దేశాలు ఏంది బ్రదర్ అని ఎవరన్నా ఊహించగలరా చైనా చాలా పవర్ఫుల్ దేశం ఈరోజు యూరోప్ లో ఫ్రాన్స్ పవర్ఫుల్ దేశము రష్యా పవర్ఫుల్ దేశము ఇంగ్లాండ్ పవర్ఫుల్ దేశము ఇప్పుడు అమెరికా పవర్ఫుల్ దేశం ఇవన్నీ పవర్ఫుల్ దేశాలు వీళ్ళందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు పవర్ఫుల్ దేశాలు అన్నట్టు అయితే ఐదు మంది ఎందుకు ఉండాలా అనేసి అనేక మంది పోరాడుతున్నారు మేము కూడా ఉంటాం మేము కూడా ఉంటాం పని కానీ ఈ ఫస్ట్ ఐదు మంది కలిసి ఒప్పుకుంటేనే తక్కిన దేశాలని అందులో సభ్యత ఇస్తారన్నట్టు శాశ్వతమైన సభ్యత అంటాం దాన్ని అయితే దేశాల ఏవి ఎవరు ప్రయత్నిస్తున్నారు అందులో అంటే ఫస్ట్ది జర్మనీ సెకండ్ది జపాన్ మూడవది ఇండియా నాలుగవది సౌత్ ఆఫ్రికా ఐదవది నైజీరియా ఆఫ్రికాలో పెద్ద దేశం అది కానీ ఆఫ్రికాలో బహుధనికమైన దేశము సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా అనేది ఒక దేశం అట్లా ఎందుకు పెట్టుకుంటారు పేరు పిచ్చిగా ప్రతి దేశానికి ఒక పేరు ఉంటుంది కానీ ఈ ఆఫ్రికాలో ఉన్న ఈ దేశము సౌత్ ఆఫ్రికా నింది పెట్టుకుంటారు దాని పేరు మారుస్తారు త్వరలో కాబట్టి చైనా ఫ్రాన్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ జర్మనీ జపాన్ ఇండియా సౌత్ ఆఫ్రికా నైజీరియా అయితే నైజీరియాని పెట్టాలన్నా బ్రెజిల్ని పెట్టాలని కూడా ఉన్నాయి కొన్ని డిఫరెన్సెస్ అదాంతో ఏమవుతుందంటే పది దేశాలు అయిపోతాయినట్టు కాబట్టి ఈ తక్కిన ఐదు దేశాలకి ఎప్పుడైతే శాశ్వతమైన మెంబర్షిప్ ఇస్తారో అప్పుడు పది పది దేశాలు కలిసి ప్రపంచాన్ని పరిపాలిస్తాయి అనేది ఒక ప్రపంచం అది ఒక రీతిగా చూస్తే ఈ దేశాలని బహుధనిక దేశాలే పది దేశాలు ఇండియా కూడా ధనికమైన దేశంగా మారుతుంది త్వరలో ఇప్పుడైతే కాదు కానీ అది త్వరగా త్వరలో ధనికమైన దేశంగా మారుతుంది ఆయనంత మాత్రంన నీకు ఆ సభ్యత ఇవ్వాలన్నా అనేసి చైనా వాడు ఎప్పుడు మనకి వ్యతిరేకం ఇస్తుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇండియా చైనా వ్యతిరేకిస్తుంది మనకి ఆ ఐదు మంది ఒప్పుకుంటేనే కానీ తక్కిన దేశాలని అందులో సభ్యత ఇవ్వరన్నట్టు సభ్యులుగా ఇవ్వరన్నట్టు మెంబర్షిప్ ఇవ్వరు చైనా ప్రతిసారి మన మనము ఆ మీటింగ్ లో మెంబర్షిప్ కొరకు ప్రయత్నించినప్పుడు వాళ్ళు తొక్కేస్తారు మనల్ని గత ముప్పై సంవత్సరాల కానీ మనకు తెలుసు ఆత్మీయ లేయర్ ఇది మనం ఫిజికల్ లేయర్లో చూస్తున్నాము చైనా ఫ్రాన్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జర్మనీ జపాన్ ఇండియా సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ కానీ నైజీరియా కానీ అని కానీ ప్రకృతి సహజంగా అవి చూస్తున్నాం కానీ ఆత్మలో చూస్తున్నాం ఏంటంటే మొదటిది మొదటి మొదటి రాజు డామినెంట్ రాజు అంటే ఐగుప్త్ అంటే ఆత్మలో చూస్తున్నాము అవి తేళ్లకి సాదృశ్యం అది ఇను ఇనప కొలిమి ఐగుప్తు అంటే ఇనప కొలిమి కాబట్టి ఐగుప్తులో తేళ్లు ప్రాధాన్యతగా సర్పములు వెనకలోనే నడిపిస్తూ ఉంటాయి ఐగుప్తు మంత్రజ్ఞులు ఉంటారు కదా వాళ్ళు వెనకలోనే నడిపిస్తూ ఉంటారు ఆ రాజు మాట కాదు ఆ యాజకుల మాట వింటారు సైనికులు అక్కడ అస్థిర దేశం కాబట్టి రాజు దగ్గర యాజకుల అధికారం తీసుకొని యాజకులు పోయి సైన్యులకు చెప్ సైన్యానికి చెప్తారు అప్పుడు వాళ్ళు పోయి అమలు పరుస్తారు అన్నట్టు ఆశ్చర్యం లేదు ఐగుప్తు అంటే తేళ్లకి సాదృశ్యం అంటే తేళ్లు డామినెంట్ ఆ దేశంలో కానీ తేళ్లు సర్పాలు గొప్ప జన సమూహం మూడు గుంపులు ఉంటాయి కానీ ప్రతి దశలో ఒక గుంపు డామినెంట్గా ఉంటుంది అదే రీతిగా అషూరు అషూరులో సర్పములు ప్రాధాన్యత తేళ్లు వెనకలు ఉంటాయి అదే రీతిగా బబులోనికి వచ్చినప్పుడు తేళ్లు ప్రాధాన్యత ఎందుకంటే అగ్నిగుండంలో ఇచ్చి వాళ్ళని ముగ్గురిని అగ్ని కాబట్టి తేళ్లకు సాదృష్టం అదే రీతిగా పారసిక వస్తే మళ్ళా సర్పములు డామినెంట్ గ్రీస్ దేశానికి వస్తే మళ్ళా తేళ్లు డామినెంట్ రోమాకి వస్తే తేళ్లు మరీ డామినెంట్ ఇప్పుడు రోమా సామ్రాజ్యం తర్వాత వచ్చాడదే పర్లుక రాజ్యం ఈ పర్లుక రాజ్యము అన్నిటికంటే భిన్నమైంది రోజు అన్ని గుంపులు కలిసిపోయినాయి అంట్ల మూడు కొంచెంలో పిండి అంటే సర్పంలో తేళ్లు గొప్ప అన్ని కలిసిపోయినాయి అదే ఆ ఎప్పు కదిన జరిగి కలిగిన ఆ యొక్క దర్శనంలోని ప్రతిమ వాటి మూకళ్ళ భాగం తర్వాత పాదంలో ఇనుము మట్టి కలి కాబట్టి ఇనుము మట్టి ఇనుము తేళ్లకు సదృశ్యం మట్టి అంటే గొప్ప జన సదృశ్యం తేళ్లు సర్పల దగ్గర అధికారం రెండు కలిసినట్టే అన్నట్టు చివరి కాలంలో ఇవన్నీ కలిసి హలులియ పాటలు వాడుతూ ఉంటాయి అన్నట్టు అది ఆత్మీయ స్థితి ఇంగ్లాండ్ అంటే సర్పములు తేళ్లు కలిసిన దేశం అన్నట్టు జర్మనీ అంటే మళ్ళా తేళ్లకు సాదృశ్యం రష్యా అంటే సర్పములకు సాదృశ్యం అమెరికా అంటే మూడు గుంపులు కలిసిన దేశానికి సాదృశ్యం ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు అన్నట్టు ఇవంటి మనకు దొరకవు ఇవి ఎక్కడ కూడా అందుకే మనం రాసుకోవాలా కావాలంటే నేను నోట్స్ కాపీ పేస్ట్ చేస్తాను మన గ్రూప్ ఇది ఈ పది రాజులకు సంబంధించిన విషయాలు కానీ ఇప్పుడు దానిని నేను ముగింపు దశగా తీసుకుపోవాలంటే మనము ఆ యొక్క పురాట గంధంలోని పదిహేడవ అధ్యాయంకి వెళ్ళిపోవాలా చూడండి ఇప్పుడు పన్నెండవ వచ్చినం నువ్వు చూసిన పది కొమ్ములు పది మంది రాజులు వారు వరకు రాజ్యంను పొందలేదు కానీ ఒక్కగాడియా క్రూర ముఖంతో కూడా రాజు వల్ల పొందుదురు ఇది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు అనేది మనం అది కానీ మనకు తెలిసివి ఇవి ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి అట్లీస్ట్ మనకు తెలిసి గ్యాప్ ఉన్న కాడికి టూ థౌసండ్ సిక్స్ నుంచి నేను చూస్తున్నాను ఈ వాక్యాలు అంటే దానికి ముందు ఒక టూ త్రీ ఇయర్స్ వేసుకున్నాం దేని అనుకుంట టూ ఇయర్ లో స్టార్ట్ అయిండాల అంటే ఈ రోజుకి దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ ఇయర్స్ అన్నట్టు ఒక రోజు ఆలోచిస్తే కానీ మనకు తెలిసి ఇవన్నీ పాత నిబంధన కాలం నుంచి ఉన్నాయి అవి తిరిగి తిరిగి వస్తా ఉన్నాయి అయితే పదమూడవ వర్షంకి మనం అర్థం చేసుకోవాలి ఒక సూచన వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగంనకు అప్పగింతురు అయితే దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఒక ఒక తెగ ఒక చిన్న క్రైస్తవ గుంపు ఏమర్థం చేసుకుంటున్నారంటే ప్రపంచంలో ప్రతి దేశము ఆ యునైటెడ్ నేషన్స్ అనే ఆ యొక్క అంతర్జాతీయ సంస్థకి మొత్తం అధికారం అప్పచెప్పారు కాబట్టి దాన్ని మృగం అంటున్నారు కానీ మనకు తెలుసు మృగము మతపరమైన జీవితం కాబట్టి ప్రపంచంలోని రాజులందరూ మతపరమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు రోజు అని మనం చూస్తున్నాం తర్వాత పదహార వర్షంకి వచ్చినప్పటికీ ఈ ఈ రాజులందరూ ఏసు ప్రభుకి ప్రపంచంలోని ప్రతి దేశము ప్రతి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్లు వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సత్యం ఆత్మలో వాళ్ళ రాజులన్నీ కూలిపోతే ఏసు రాజ్యం అయిపోతుంది ప్రపంచం అందుకే ని చిత్తం ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరణగా కానీ ఎందు ప్రార్థన చేస్తామంటే కరణం అదే ఈ లోకంలో ప్రతి దేశము మన ప్రభు రాజ్యం కావాలా దాన్ని నువ్వు అందుకే ప్రతి దేశస్తులు ప్రార్థించినప్పుడు ఏం చేయాలంటే ప్రభు మా దేశం మీద ఉన్న ప్రధాని నేను అదే రీతిగా ప్రార్థించే ప్రతిరోజు ప్రిన్సిలస్ ఆఫ్ ఇండస్ అంటే ఇండస్ అనే ప్రధానిని పారదోలండి వాడి సింహాసనం నుంచి వాడిని పారదొలండి మేము ఆ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చిపెట్టాలనుకుంటున్నాం మా దేశం మీద నువ్వే రాజు అని మనం ఒప్పుకోవాలా మా నోటి ద్వారా తర్వాత నా హృదయంలో నువ్వే రాజువు నా కుటుంబంలో నీవే రాజువు నా కుటుంబంలో నీ సింహాసనం వేసుకుంటున్నాం నా హృదయంలో నీ సింహాసనం వేసుకుంటున్నాం నా జీవితంలో నా ఉద్యోగంలో నా బంధువుల మధ్యలో మా సంఘంలో నువ్వే నీ సింహాసనమే నువ్వే దాన్ని పరిపాలించాల నువ్వే మా రాజువు మా ఆర్థిక స్థితి మీద నువ్వే రాజువు ప్రతి సంస్థ నువ్వే రాజువు అని నువ్వు నీ నోటిదారు ఒప్పుకోవాల అప్పుడే దేవుడు వాటిని తన ఆధీనంలో తీసుకుంటాడు ఈ దేశము మన ప్రభు దేశంగా మారుతుంది నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేయలేదు కాబట్టి ఇంతవరకు ఈ లోకపు ప్రధాని దీన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ ఈ లోకపు రాజలందరు ఏసు ప్రభుకి విరుద్ధం వీరు వీరు ఏకాభిప్రాయం గల వారైనారు తర్వాత వీరు గొరపిల్లతో యుద్ధం చేతురు గాని గొరపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజున తనతో కూడా ఉండిన వారు పిలవడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును దీని అర్థం ఏంటంటే తనతో కూడా ఉండిన వారు ఎవరు వాళ్ళు సేవను పర తొమ్మిది ఉండే వాళ్ళు లక్ష నలభై నాలుగు వేల మంది అంత కూడా ఉండేవారు వీళ్ళు పిలబడ్డ వారు వీళ్ళు ఏర్పరచబడ్డ వారు వీళ్ళు నమ్మకమైన వారు వీళ్ళు వీళ్ళ సేవలో నమ్మకం ఉంటుంది మంది కలుస్తేనే కానీ ఏసు ప్రభు వారిని ఓడగొట్టాడు అంటే మనకు అప్పజెప్పిండు ఆ బాధ్యత ఆ పది మంది రాజులని ఓడగొట్టే బాధ్యత మనకు వారు ఏసు ప్రభుత్వాన్ని యుద్ధం చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మనతో యుద్ధం చేస్తున్నారు కానీ మనతోని వాళ్ళు ఎట్లా యుద్ధం చేయగలరు నువ్వు ఒకసారి మోకాళ్ళ మీద గంటసేపు భాషల్లో మాట్లాడితే వాళ్ళందరూ పారిపోతారు ఎందుకంటే నీళ్ళ నుంచి ఎక్కడిని ఆ అగ్ని బయటికి వెళ్ళిపోతా ఉంటది వాళ్ళందరినీ కాల్చి విహరిస్తుంది వాళ్ళు భరించలేరు అన్నట్టు కాబట్టి నీ సేవ పద చర్య ఆయనతో పాటు ఉండాలి ఎప్పుడు శీను పరుత మీద తర్వాత నువ్వు ఆయన పిలబడ్డ వారం అనేసి నువ్వు కృతజ్ఞత భావంతో ఉండాలా ఏర్పరచబడ్డ వారం ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు నువ్వు విన్నావు కాబట్టి నువ్వు ఏర్పరచబడ్డవాడు దాని తర్వాత నీ సేవా పరిచర్య అంతా నమ్మకమైనది ఆయన నిన్ను నీ నీ సేవని ఆయన స్వీకరించండి కాబట్టి నువ్వు నమ్మకమైన లేకపోతే ఎప్పటికీ అర్థంగా ఈ వాక్యాలు ఈరోజు మత ప్రాణ జీవితంలో సేవా పరిచర్య నమ్మకమైనది కాదు స్వాతము దాన్ని అపేక్ష వ్యక్తిగత గుర్తింపు ప్రయాసం ఒక రకమైన ఆత్మీయ గర్వం అంటాం అది అనిపిస్తుంది మతంలో ఈరోజు మేమే పరిశుద్ధులం మాకే ఇవన్నీ తెలుసు మేమే బాగా ఉపవాస ప్రార్థనలు ఉంటాం అది ఆత్మీయమైన గర్వం ఇప్పుడు చూడండి ఈ చిహ్నం దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది పది మంది రాజులు ఎవరు అనేది మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను మనకు తెలుసు ఆ పది అంటే తీర్పుకు సంబంధించిందని నీ క్రియలను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు అంటేనే పది అని అర్థం మరియు ఆ దూత నాతో ఎలాగ చెప్పాను ఆ వేష అంటే చూడండి పెళ్లి కుమార్తెలాగా ఉండాల్సిన సంఘము వేష ఎలాగా తయారైంది అనేసి చూపిస్తున్నాడు దేవుడు ఆ వేష కూర్చిన చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడే సూచించునంట కాబట్టి జలములు సముద్ర జలములంట మనుషులను సూచిస్తుంది అని చెప్తున్నాడు తర్వాత పదార వస్తం నీవు ఆ పది కొమ్మలు గల మృగంను చూచితేవే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి పది వీళ్ళు ఏం చేస్తారంట ఆ వేషని ద్వేషిస్తున్నారంట అంటే మతపరమైన జీవితాన్ని ద్వేషిస్తున్నారు అన్నట్టు వీళ్ళు తర్వాత దాన్ని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి అంటే దిక్కులేని ఎందుకు దిక్కులేని చెప్పండి దిక్కు ఎవరు చెప్పండి స్త్రీకి దిక్కు ఎవరు భర్తనే కదా కాబట్టి దిక్కులేని దాన్ని కానీ చేస్తారు చెప్పండి భర్త నుంచి ఎట్లా దూరం చేస్తారు నువ్వు వేషగా జీవిస్తే భర్త విడిచిపెట్టేస్తాడు అప్పుడు నీకు దిగలేని దానం అన్నట్టు కాబట్టి మతపరమైన జీవితము తన భర్తని విడిచిపెట్టిన జీవితం విషయం నుంచి మనం నేర్చుకుంటాం ఆ విషయాలు ఎన్నో తర్వాత దిగంబరి అంటే అంత పోగొట్టుకుంటది తన ఆస్తులు తన సంపాదన అంతా పోగొట్టుకుంటది అది ఎంతో అలంకరించబడింది కదా బంగారంతోనూ వెండితోనూ వజ్రాలతోనూ అలంకరింపడి అంత పోగొట్టుకుంటే దిగంబరి అన్నట్టు అంటే ఆస్తి అంత అసలు అన్ని పోగొట్టుకుంటే నేను రోడ్ మీదకి వచ్చినట్లు అనట్టు ఆత్మీయస్థితుల్లో తర్వాత దాన్ని మాంసంను భక్షించి అంటే దాన్ని చంపివేస్తారు దాని మాంసం అంటే దాన్ని విలువగల వస్తువులన్నీ లాగేసుకొని అగ్ని చేత బొత్తిగా కాల్చివేతారు అది సైతాను బుద్ధి అన్నట్టు వాడు దొంగతనం చేస్తాడు తర్వాత హత్య చేస్తాడు దాని తర్వాత నాశనం చేస్తాడు కాబట్టి ఈ పది కొమ్ములు గల ఈ మృగము వాళ్ళంతా కలిసి మతపరమైన జీవితం అంతవరకు ఆమె మీ ఆయనని సవారి చేయించుకున్నారు వాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఆయనని చంపుతున్నారు కాబట్టి పది అంటే తీర్పుకి సంబంధించింది మతపరమైన జీవితము తీర్పుకి సంబంధించింది అది తీర్పు తీర్చబడుతుంది దేవుడు వీరిని అంటే సర్పంలు తేలి వి ఈ సర్పంలు తేళ్ళ చేతికి గొప్ప జనాన్ని అప్పగించిండు ఇప్పుడు చూడండి చూడండి ఏడు పదిహేడు వర్షం చేస్తే అర్థమైపోతుంది దాంతో మనం ముగించుకోవచ్చు కూడా దేవుని మాటలు నెరవేరు వరకు చూడండి దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై ఉన్నారు ఫస్ట్ పాయింట్ అది అంటే దేవుని సంకల్పం నెరవేరాల అది తర్వాత చూపిస్తే కొంచెంలో దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం తన సంకల్పము ఎవరి సంకల్పం ఏసుప్రభు సంకల్పం తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను ఆశ్చర్యం కదా అనేక పర్యాలు నేను చెప్పించిన ఏసుప్రభు తన సంకల్పం అనాది కాలం నుంచి ఒకటే వాళ్ళు పాపం చేసిన వాడికి శాపం తప్పదు పాపం వలన మరణం అయితే ఈ మరణము ఎవరి చేత ఆయన అమలు పరుస్తుండు అనేది ఇది బహు ఆశ్చర్యం క్రైస్తులకు అర్థమే కాదు సైతాన్ని వాడతాడు దేవుడు సైతాన్ని ఎందుకు నేను అటాక్ చేస్తాడో నువ్వు అర్థం చేసుకున్నావు దేవుడు ఎందుకు పంపిస్తుండడు ఎందుకు వాడిని ఆమోదిస్తుండు యోగు జీవితంలో ఆమోదించిండు ఆహాబు జీవితంలో ఆమోదించిండు అననీయ సపర్ల జీవితంలో ఆమోదించిండు పాత నివేదన కాలంలో ఎంతో మంది భక్తుల జీవితాలను ఆమోదించిండు ఆవిధ జీవితంలో ఎందుకు ఆమోదించిండు ఆయన పరిశీలింపబడాలి కానీ ఆయన ఓడిపోయి దాని తర్వాత పశ్చాత్తపడే ఏడిచి పోగొట్టుకుని ఆయన్ని తిరిగి అందుకున్నాడు కాబట్టి ఈ పది మంది రాజులు అంటే చర్పంలు తేళ్ళు ఇవన్నీ దేవుని చేతిలో దేవుని సంకల్పంని కొనసాగించేటట్లు వారు పనిచేస్తున్నారు ఘనహీనమైన కట్టంలే అనగానే దేవుని బిడ్డలకి ఆయన తీర్పు తీర్చాలంటే ఆయన వీటికి అప్పు చెప్తున్నాడు అందుకే పాత నిబంధన కాలంలో విశాల్పల్ల పాపం చేస్తే శత్రురాజులకు అప్పగించిండు తర్వాత ఏడిచిండ్రు పశ్చతప్పటి ఉపాసులు అప్పుడు శత్రురాజు మీద నుంచి విజయం ఇచ్చి వాళ్ళని నడిపించండి బయటికి న్యాయధిపతుల అదే విశాల్ప పాపం చేస్తే శత్రులాగా బానిసలాగా వెళ్ళిపోయినారు శత్రురాజు దగ్గర వాళ్ళు ఏడిస్తే ఒక న్యాధిపతిని లేపెండు దేవుడు ఆ న్యాధిపతి వారిని విడిపించిండు కొంతకాలం సమాధానం దాని తర్వాత కుక్కతోక వంకరా. అట్లా జీవించారు అన్నట్టు ఈ స్వల్పాలు వాళ్ళకి వీళ్ళకి తేడలేదన్నట్టు ఎందుకంటే వారికి దృష్టాంతంలో జరిగి యుగాంత మందున మీకు బుద్ధి కలగడం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి అని మొదటి కొంత రాసిన పత్రిక పదో అధ్యాయంలో పౌలు జ్ఞాపం చేస్తుంటాడు మీకు కూడా ఇదే మీ కూడా కుక్క వంకరే మీరు కూడా ఇట్లన్నీ ఉంటారు స్వాభావికమైన కొమ్మాలను తేగడానికి ఆయన వెనకం చే మిమ్మల్ని విడిచిపెడతారు అనుకుంటున్నారా అంటారు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో పదవదేమనుకోట కాబట్టి ఇప్పుడు ఇక్కడ నెరవేరుతుంది అదే ఈ స్త్రీ చివరికి ఎవరు అనేది మనకు తెలుసు కానీ ఇంకొకసారి క్లు ఇస్తున్నాడు దాంతో మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని క్లోజ్ చేసుకుంటాం పద్దెనిమిదో వచనంలో మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణం ఆ మహాపట్టణమే చాలా మంది ఏమంటారు తెలుసా ఆ మహాపట్టణం దేనికి సంబంధించింది బ్రదర్ అంటే కొందరు బౌలన్ అంటారు కొందరు రోమ్ అంటారు కొందరు ఇస్రాయల్ ప్రజల దేశం అంటారు ఎందుకంటే ఎరుసలే మహాపట్నం కదా అట్లా చెప్తారు అన్నట్టు కానీ మనకు తెలుసు ఆ మహాపట్టణము మతపరమైన జీవితం ఆ మతపరమైన జీవితం ఐ మీన్ వాళ్ళు సంపూర్ణంగా నాశనం చేస్తున్నారు మనకు తెలుసు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పేదూరు రాసిన పత్రికలు ఎన్నిసార్లు చూసినాం తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది దాని తర్వాతనే ఈ లోకానికి అంటే ఈ లోకస్తులకి ఫస్ట్ చర్చికి అందుకే నేను ఒక్క వాక్యాన్ని చూపించి ఈరోజు ముగిస్తాను యాక్చువల్గా అయితే నేను జకరే గ్రంథము ఐదవ అధ్యాయాన్ని తిరిగి చూపించడానికి ఆశపడ్డాను ఎందుకంటే ఈ స్త్రీ ఎవరు అనేది మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఐదవ అధ్యాయం ధ్యానించాల ఐదవ అధ్యాయము ఆరంభంలో ఏముంటుందంటే మనకి రికార్డింగ్స్ లో ఉంటుంది ఎందుకంటే ఎకరగ్రంథము మనం చాలా సమస్యల క్రితం రికార్డింగ్ చేసినాం ఐదవది మొదటి వర్షాలు ఏంటంటే నేను మరలా తేలిచూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడను నీకేమి కనబడుచున్నదనే దూతనని అడగగా నేను ఇరవై మూరల నిడివియు పది మూరల వెడల్పును గల పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటేని అందుక నాతో ఇట్లా ఇది భూమి అందంతటికి మీదికి బయలు వెళ్ళి శాపమే కాబట్టి ఇది లోకానికి సంబంధించింది మొత్తం ప్రపంచం మీదికి బయలుదేరుతుంది భూమి అంటే భూమి భూ నివాసుల దానికి ఒక ప్రక్కను వ్రాసిన దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు ఇదొక గుంపు రెండవ ప్రక్కను వ్రాసినది ఏముంది ఆ పుస్తకానికి దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు రెండు గుంపులు కొట్టివేయబడతాయి అందుకే జగన్గ్రంధనం చివరి భావనకి వచ్చేప్పటికీ దేశంలో రెండు గుంపుల తెగవేయబడి చత్తురు మూడవ గుంపును అగ్నిలో నుండి బంగారంను శోధించినట్లు వెండిని పుటం వేసినట్లు వారిని బయటికి తీసుకొని అన్నాడు మూడు గుంపుని వాళ్ళంతా బయటకు వస్తారు వెలుగుతారు అంతవరకు ముడి పదార్థమే సగం సత్యం సగం బుద్ధం కానీ మొదటి రెండు గుంపులు దొంగలు అంటే దొంగ అంటే శల్పం అప్రమాణికులు అంటే అబద్ధాలు అబద్ధ వాగ్దానాలు చేసేవాళ్ళు తేళ్ళు అన్నట్టు మోసగించేవారు కాబట్టి ఈ రెండు గుంపులు త్రగవయబడి ఎప్పుడు ఈ శాపం బెల్దేది భూమి మీద ఈ ఆ యొక్క పుస్తకం సంబంధించిన విషయం మాట్లాడుతూ నాలుగో ఇదే శైనిక అధిపతికి యుహో వాకు నేనే దాన్ని బయలుదే బయలుదేర జయించున్నాను దేవుడే పంపిస్తుండు దాన్ని శాపాన్ని అది దొంగల ఇండ్లలోనూ నామను బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ప్రవేశించి వారి ఇండ్ల నుండి వారిని వాటిని వాటి దూలంలను రాలను నాశనం చేయను మొదటి రెండు గుంపులు పర్మనెంట్ గా నాశనం అవుతాయి అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినది ఏమిటో నాతో చెప్పగా ఇది ఏమిటి అని నేను అడిగి తింది యువతలకి అంటే ఆ రెండు గుంపుల మధ్య నుంచి బయటికి వచ్చింది ఇది ఏంది ఇది అని అడిగితే అతడు ఇది కొల ఇది బయలువేళ్ళ తూము అనను మరియు లోకమంతటిన ఇలాగన కనబడదురు ప్రపంచమంతట వీళ్ళు స్త్రీలాగానే కనపడతారు ఎవరు చూడండి ఏడవశనంలో ఎవరు ఇది ఈ కొల ఏంది అంటే కొలత ఈ తూము అంటే ఒక బిల్ల అప్పుడు సీసపు బిల్లను చియగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడాను అప్పుడు అతడు ఇది దోషమూర్తి అంటే ఎందుకు అది నాశనం కాబోతుంది ఇందాక చూసినాం బబులోన్ ఆ స్త్రీ సంపూర్ణంగా నాశనం కాబోతుంది ఎందుకు అది దోషమూర్తి దాని మీద అంత అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్లను తూము మీద ఉంచాను నేను మట్లా తెలియని ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండేను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమా భూము ఆకాశంల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోదురని నాతో మాట్ూతని అడగగా షీనారు దేశం దానికి ఒక సాలను కట్టుటకు వారు పోచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానికి పీఠం మీద పెట్టించుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను ఇది చక్రగ్రంథం ఐదో అద్యం వరల్డ్ రికార్డింగ్స్ లో మనకి బహు దీర్ఘంగా వీటన్నిటి సంబంధించిన సూచనలు చిహ్నాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసిన మనం అక్కడ ఇక్కడ కనీసం ముగ్గురు స్త్రీలు కనిపిస్తున్నారు మనకి ఒక స్త్రీ ఏమో బుట్టలు వేసిండ్రు ఇద్దరు స్త్రీలు గాలికి ఎగురుకుంటూ పైకి పోతున్నారు అంటే ముగ్గురు స్త్రీలు కాబట్టి ఈ రెండు ఇద్దరు స్త్రీలు మొదటి స్త్రీ లేక మూడవ స్త్రీని హైజాక్ చేసిండ్రు అని నేను రికార్డింగ్స్ చూపించిన గతంలో అయితే మొదటి స్త్రీ దోషమూర్తి ఈ లోకమంతటా దానిలాగానే ఉంది అంటే అంతా బిజినెస్ సంబంధించింది అంతా ఐశ్వర్యానికి సంబంధించింది ఎందుకంటే ఆ తుమ్ము అంటే అది విలువ అదొక ఈ లోకంలో ఉండే కరెన్సీ అన్నట్టు ప్రపంచంలో డబ్బు తుమ్ము అంటే డబ్బుకు కాబట్టి సీసపు బిల్ల అంటే పనికిరా అనే ఇంగ్లీష్ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో సీసపు బిల్ల అంటే దుమ్ము అని అంటే మట్టి అని అని ఉంది అన్నట్టు ఈ లోకపు ధనం కానీ ఆ ధనానికి వాళ్ళు ప్రార్థించరు చూడండి అక్కడ ఏముంది లోకమంతటను ఇలాగే ఉంటుందంట ఆరో వచనంలో ఇతూము అంటే కొలత మరియు లోకమంతటను జనులు ఇలాగనే కనబడదురను అంటే దేవుడు కొలత వేస్తే ప్రతి ఒక్కడు ధన నిండి ఉన్నాడు అని చెప్తుంది వాక్యం కాబట్టి చర్చ్ అంతా ధన నిండింది ఆ గంపలు కూర్చోబెట్టిన స్త్రీ ధనంతో తులదూగుతుంది ధనాన్ని దేవుని లాగా చేసుకుంది అంకృష్ణు క్రీస్తుకు బిలియాలకు పొత్తిందని గతంలో బిలియాలంటే ధనం చాలా మంది తెలియదు ధనానికి ప్రాధాన్యత ఇచ్చినది ఈ దేశం ఈ మతం ఈ ప్రపంచం లోకం ఉంది పూర్ణివాసులు అందరూ దాని అయితే వీళ్ళు ఈ తగిన ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారు సంకుబుడి కొంగల వంటి రెక్కలు ఉన్నాయి వాళ్ళకి కొంగలకు సంబంధించిన బోధ దీర్ఘంగా చూపించిన కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి దాంట్లో ఈ కొంగలు ఎటువంటి ఈ కొంగలు ఇతర పక్షుల గూళ్ళు దోచుకుంటాయి అని చూపించాను నేను మీకు వాటి వాటి ఇండ్లు వాటికి అంటూ ఉండవు ఎందుకంటే వీటికి స్థిరత్వం లేదు నీ ఇల్లు నువ్వు కట్టుకోకపోతే ఎవడో ఇల్లు దోచుకుంటావు అంతే తేడా ఈ రోజు అట్లనే చెప్తుంది కదా ఈరోజు మధ్యాహ్నం ఒకరి ఇంటికి పోయింటి సాయంత్రం అని చెప్తున్నాడు కబ్జ చేసి రామంతపూర్ ఏరియాలో ఆయన ల్యాండ్ లాగేసుకున్నాడు బలవంతంగా మళ్ళా పేపర్లు అనే దగ్గర ఉన్నాయట అయితే నువ్వు ల్యాండ్ దరికి రని ఇతను మాట్లాడతా అంటున్నాడట ఎప్పటి నుంచో భయపడతారంట గుండాలు అని అర్థం ఏంటంటే ల్యాండ్ జరిగిపోతే ఇప్పుడు చేసి చంపేస్తారని ఇలా ఒక దశ అట్లుంది అన్నట్టు కాబట్టి సంఖబుడి కొంగ ఎప్పుడు ఇతర కొంగల లేక ఇతర పక్షుల గూళ్ళు దోచుకుంటది అన్నట్టు పోయాడ ఇల్లు కట్టుకుంటుంది తర్వాత ఈ సంఖబుడి కొంగ గుణగణం ఏంటంటే అవి అరుస్తే బహు వికృతంగా ఉంటాయి వాటి అరుపులు నేను విన్నా చాలా సార్లు తర్వాత ఏమో అమా ఏదో ఏదో జరిగిపోతుంది అన్నట్టు అరుస్తాయి అన్నట్టు అంత భయంకరంగా ఉంటాయి వాటి అరుపులు తర్వాత అవి ఎప్పుడు తల వెనక భాగంన పెట్టుకొని అరుస్తా ఉంటాయి అన్ని పక్షులు అన్ని జీవులు ముందు చూసుకుంటా ఇవి తలకై మొత్తం వెనకకి దిప్పుకొని చూస్తాయి వెనకకి దిప్పుకొని పోతుంటాయి ఆచరం కదా తర్వాత అవి బహు అపవిత్రమైన పక్షులను నేను చూపించిన కూలిపోయిన వట్టిని తింటుంది అవి కాబట్టి అటువంటి పక్షులు అటువంటి పక్షులకి రెక్కలు ఎట్లుంటాయంటే సగం నల్లగా సగం తెల్లగా ఉంటాయి రెక్కలు అటువంటి రెక్కలు కలిగి ఈ స్త్రీలు పోతున్నారు ఇద్దరు రెండు గుంపులు కాబట్టి సర్పన్స్ స్కార్పియన్స్ సర్పములు తేళ్లు ఆ స్త్రీని కబ్జా చేసుకొని ఎత్తుకొని పోతున్నారు ఎక్కడికి షీనారు ప్రాంతం అయితే నేను రెండు నెలలు కష్టపడ్డా ఈ ఇది ఎవరు వీళ్ళని ఎప్పుడైతే షీనారు అనే పదం నాకు తగిలిందో రెండు నెలల తర్వాత అరే ఇది బబ్లు వీళ్ళు బబ్లు తీసుకెళ్తున్నారు చర్చిని అది బబ్ల నుంచి బయటికి వస్తే దాన్ని ఉల్టా బయటికి తీసుకెళ్తున్నారు అందుకు ప్రటంగది నెరవేరుతుంది అప్పుడు షీనారు ప్రాంతంలో దానికి ఒక స్థలం కడుతున్నారు అక్కడ దాన్ని స్థిరపరుస్తున్నారు అది ఇప్పుడు దానికి తీర్పు రాబోతుంది దాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి ఈ గుంపులు ఉన్నాయి ఎందుకంటే మొత్తం దోచుకుంటున్నారు దాని దగ్గర అస్తు డా ఉంది చర్చిలో అని తెలిసిపోయింది అందరికీ అందుకే ధన్యబడినారు అందరు కాబట్టి వీటిని గ్రహించిన మనము ఏ రీతిగా ఆయన కొరకు సమర్పించుకొని జీవించాలా వీటన్నిటిని మనం ఏ రీతిగా గొప్ప జనానికి ప్రకటించాలా అందునిమిత్తమే ప్రార్థించాలా కండు మూసుకుంటే ప్రార్థిస్తారు పశుధుడవగు దండి తండ్రి వందననాలైనా ఇస్రాయిలు గొప్ప దేవాస్తుతుల స్తోత్రాలైనా రొవ్వామలి పది మంది రాజులు సర్పంలకి తేళ్లకి సాదృశ్యం అని మీరు మాతో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ రీతిగా గొప్ప జనాన్ని సమూహాన్ని ప్రభా దోచుకుంటారు హత సాక్షులుగా వారిని చేస్తారన్న విషయం మీరు మాకు చూపిస్తారు సంపూర్ణంగా ఆ నాశనం చేస్తారా రాయబడింది ప్రభా వాక్యం అవునైనా అది మీ యొక్క చిత్తమని కూడా చెప్పిస్తారు ఎందుకంటే మీరు గొప్ప జనానికి వారి ద్వారా శిక్షని అమలు పరుస్తున్నారు పది అంటనే తీర్పు అని మీరు చూపిస్తున్నారు పది అంటేనే సంపూర్తి అయిపోయింది నీక్రియలు కొలత కొలత కొల వేసి చూస్తే అవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి అని మీరు మాట్లాడుతున్నారు నేను గతంలో ఎన్నో చూపించినారు ఇవన్నీ విషయాలు ఇవి తిరిగి మా దగ్గరకు వచ్చినాయి ఈరోజు ప్రభు ఈ దినం మేము వాటిని స్వీకరిస్తున్నాం మిమ్మల్ని మహిపరచులాగనా ఓ ప్రభు వీటిని మేము అనేకలకు చూపిస్తాం మేము నోరు మూసుకొని మౌనంగా ఉండం అటువంటి కృపా భాగ్యాన్ని వింటున్న వారందరూ దయచేయమని మీ కృప వారి జీవితాలలో మెండుగా అనుగ్రహించమని పరిశుద్ధత అనుగ్రహించమని సంపూర్ణత అనుగ్రహించమని ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి విషయంలో మీకు తన మళ్ళీ అంగీకారంగా ఉండలాగన ముందు కొనసాగించలాగన సహాయపడమని ఏసుక్రీస్తు పరుషుద నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన యొక్క కృపా సమదన నడిపింపు మనందరికీ సదాకాలం తోడై ఉండను గాక ఆ మెన్ అందరికీ ప్రైజ్ లోడ్ ప్రైజ్ అందరికీ